ఇట్ ఈజ్ ఎ ఛాయిస్ కాబట్టి సాధారణంగా మానవులు ఎటువంటి ఛాయిస్ తీసుకుంటారంటే అంగబలము అర్థబలము అలాంటి ఛాయిస్ తీసుకుంటారు కాని నాకు కేవలము ఈశ్వర శరణ చాలు ఇంకేమీ అక్కర్లేదు అనే ఛాయిస్ ఎవరు చేయరు ఎందుకంటే మానవులు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము అనే సందర్భంలో కూడా ఇంకే ఈశ్వరుడు పేరుకి ఈశ్వరుడే కాని వీళ్ళు ప్రార్థించేది భోగాలే మొక్కుబుడిలోనే ఎంతే కదల్లి వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని నాకు ఈ కోరిక తీర్చు అని అంటే ప్రార్థించేది ఏది స్వర్గం కోసం శివుణ్ణి పూజించారనుకోండి ఇప్పుడు మీ ప్రేమ ఎక్కడ ఉన్నట్టు స్వర్గం మీద ఉన్నట్ట శివుని మీద ఉన్నట్ట స్వర్గం మీదే ఉంది ఈ శివుడు మధ్యలో ఉన్నాడు కనక శివుని శివుణ్ణి పూజించారు కాబట్టి భోగముల కాంక్షల వాడికి ఈశ్వరుడు దొరకడు ఈశ్వరుడు కావాలనుకుంటే భోగాలు పక్కన పెట్టాలి సో పూర్ణ తత్వమైనా లభిస్తుంది లేకపోతే క్షణికమైన భోగమైనా లభిస్తుంది ఏదో ఒకటి యూ హ్ టు చూస్ అండ్ అర్జునుడి యొక్క చాయిస్ కరెక్ట్ ఛాయిస్ చేసేది దట్స్ వై హీ డిజర్వ్స్ ద టీచింగ్ ఎనీవే అదొక పాయింట్ సో ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు హే అచ్యుత హే సో అర్జున నోస్ శ్రీకృష్ణుడు నా పక్షాన ఉంటే చాలు నా రథానికి సారథిగా ఉంటే చాలు నిన్న చెప్పాను నా దృష్టాంతం నీకు సో ఈ జీవిత రథానికి శ్రీకృష్ణుడు చోదకుడుగా ఉండవలేను ఇలా ఉంటాడు శ్రీకృష్ణుడు చోదకుడు ఎప్పుడవుతాడు మీరు ఏ పని చేసి ముందేనా సరే ఏ పని చేయటానికి ముందైనా సరే ఒకసారి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఆ పని మొదలు అప్పుడు దాని అర్థం ఏంటి ఈశ్వరుడు చోదకుడు చోదకుడు అంటే నడిపించేవాడు సో ఆ విధంగా మీరు చేస్తే దానికి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 దేవుడు ముఖం చూసి చెప్పు అంటాం దేవుడు ముఖం చూసి చెప్పు అంటే ఆ మాట సత్యమే అవుతుంది భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు అంటాం అంటే వాడు సత్యమే చెప్తాడు అనే దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ సపోజ్ టు బి సరే దాన్ని కూడా వీడు డిశ్చార్జ్ చేసి పెడతాడు అంటే దానికి హూ కెన్ హెల్ప్ దాట్ హీ హాస్ టు సఫర్ ఫర్ ఇట్ కనుక సో ఈశ్వరుణ్ణి రథానికి చోడకుడిగా చేసుకున్నాడు ఆ ఈశ్వరుడు కావాలా ఈ సర్వము కావాలా అంటే ఈశ్వరుడే కావాలి సర్వము ఐఎం రెడీ టు లేవు ఇది శరణాగతి అంట శరణాగతి అంత కఠినమైన అది అదే కాని మరొకటి శరణాగతి చేయటం చాలా కష్టం శరణాగతి చేశారే ఈవెన్ ఒక్క శాతం వన్ శరణాగతి చేయగలిగితే ఆ క్షణంలో మీకుండే శోకాలు భయాలు పూర్తిగా అవుతుంది పోతాయి శోకాలని భయాలని నివారించేందుకు శరణాగతి కంటే బలమైన సాధనము నభూతోన భవిష్యతి ఎప్పటికైనా మనం శరణాగతిని అర్థం చేసుకుని శరణాగతి చేయటం అలవాటు నేర్చుకుంటేనే మనకి జీవితంలో ఈ మిగిలిన శేషజీవితమేనా సుఖంగా ఉంటుంది కానీ శరణాగతి చేయటం చేత ఈశ్వరుని భరోస్వామ్యుడు బతకాలి కాని ఇతరము ఇతర విషయముల యొక్క భరోసా మీద బతుకుతుంటే ఇట్ విల్ నాట్ వర్క్ అంటే శోకము భయము ఈ రెండు కూడా పోవు శరణాగతి వల్లనే ఈ శోకము భయము అనేటువంటి ప్రధానమైన దుఃఖహేతువులు పోతాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఎప్పుడైనా నేను సందర్భం శరణాగతి గురించి భగవద్గీతలో విస్తారంగా వస్తుంది నేను మళ్లీ మళ్లీ చెప్తూ ఉంటాను సో ఇక్కడ అర్జునుడు శరణాగతి చేసిన వాడు దట్ ఈస్ హీస్ గ్లోరీ అచ్యుతాన్ని సంబోధించి అయితే చిత్రం ఏమిటంటే ఇక్కడ అర్జునుడు హీఈస్ మేకింగ్ ఏ మిస్టేక్ ఏమిటా మిస్టేక్ అంటే ఆ శ్రీకృష్ణుని ఆదేశిస్తున్నాడు అంటే ఏమిటి శ్రీకృష్ణుడు డ్రైవర్గా రథచోదకుడిగా వచ్చాడు కదా రథాన్ని నడిపేవాడుగా వచ్చాడు కదా రథాన్ని నడిపేవాడు అంటే వీడు మాస్టర్ ఆఫ్ చారియట్ కదా శ్రీకృష్ణుడు రథాన్ని నడిపేవాడు ఇట్ ఈజ్ అండర్స్టు ఆ రిలేషన్షిప్ ఈ వేళ వేళ అండర్స్టు రిలేషన్షిప్ శ్రీకృష్ణుడు దానికి అంగీకరించే వచ్చాడు ఆయన దగ్గర ఇబ్బంది ఏం లేదు ఉంటే భేషజం కోసం డ్రైవర్ గా ఉన్నాడే గాని యథార్థంగా డ్రైవ్ చేయడు అని కాదు ఇంతే దిఖావర్ అంతా చూడండి భేషజం భేషజం అంటే తెలుసా ఉనికి చూపించడం కోసం డ్రైవర్ గా ఉండడమే గాని హృదయంలో బోల్డ్ అంత అహంకారం ఉంటుంది డ్రైవర్ డ్యూటీ చేయడానికి మనసొప్పదు అలాంటి పరిస్థితి కాదు శ్రీకృష్ణుడికి ఆయన డ్రైవర్గా వచ్చేటంటే డ్రైవర్ డ్యూటీ పూర్తిగా చేస్తాడు డ్రైవర్ డ్యూటీ ఏమిటి మాస్టర్ వచ్చినప్పుడు డ్రైవర్ ఏం చేయాలి కారు డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి దానికి ఎటికెట్లు ఉంటుంది డ్రైవర్ రైట్ హ్యాండ్ డ్రైవే ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవే కదా రైట్ సైడ్ డ్రైవర్ కూర్చుంటే డయాగమల్లీ బిహైండ్ మాస్టర్ కూర్చుంట ఎటికెట్ సో కాబట్టి డ్రైవర్ ఏం చేయాలి హీ హ్యాస్ టు గెట్ డౌన్ come round, open the door, master kutsuna taravata, close the door, and go round and sit in the seat and drive. That is the duty of the trainer. Ārakenga matladukuni untar. Anta lā akharnedo. Yehundi ātana kura marlāndi manishe ātana jūte ran jesri zāl nātala kune ne terisku untarane, alā udāraṅga unte mancide, kāne kondamanda allā unparo. Kondamanda tarpu tericci, vādu acci tericci dada, will terisku korukura. Because he has to open. because we are paying for Him. And that is āhankāraṁ ka unta. It is supposed to be okay in the social life, but ādhyātmā ki jīvanalo it unta āhankāraṁ mana dosana. āhankāraṁ e roopalo unna dosana yaka, to be ādhyātmā jīvanalo. Anyway, so he arjunniyandhu āhankāraṁ okinta podasu upe na dhe. He is making a mistake. Śrī Kṛṣṇa, unā radhaṁ ki driver ka uccevāy, yanta bhajyyao. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు చెప్పు ఏం చేద్దాం అని అడగచ్చు కదా అలా అడగచ్చు కదా ఎంత ఎలా ప్రొసీడ్ అవుదా ఉంటావు ఏం బావా ఎలా ప్రొసీడ్ అవుదాం సో షమ్వి వెయిట్ ఆ హీరోన్లీ ఆర్ షీ హ్యావ్ ఏ లుక్ అరౌండ్ పడి ఇస్తే అని అడగచ్చు కదా అలాగే అడగదు ఒక్క క్షణం ఆ మోహం ఆవరిస్తుంది ఎంతటి ఆ మాయకి లొంగిపోతాడండి ఎంతటి వేడైనా మోహాన్ని పొందక తప్పదు ఒక్క క్షణం మోహాన్ని పొందుతాడు పొంది ఎందుకంటే అంతకుముందు అలవాటు ఏమిటంటే తను రథంలో ఉన్నత స్థానంలో కూర్చుంటాడు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నవాడికి ఆ పోని అని అన్నాం అలవాటు అదే అలవాటులో పొరపాటుగా అదే మాట శ్రీకృష్ణుడితో అంటున్నాడు ఏమని సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాప నేర్చుకర్జున హే శ్రీకృష్ణ ఈ రథాన్ని రెండు సేనలకి మధ్యలో నోమాన్స్ ల్యాండ్ లో పెట్టు యాక్చువల్లీ హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది వజ్రం వ్యూహం ఇంకా ఉంది ఇంకో గంట టైం ఉంది సో హీ నోస్ దాట్ ధర్మరాజు గారు లక్షణం ఆయనకి తెలుసు ధర్మరాజు గారు అంత గమ్ముని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొంచెం చేతస్తం మనిషి ఆయనకి ఇంకా ఎవో కొన్ని పర్పు ఆయన ఏం చేయాలంటే ఓసారి వెళ్లి భీష్ముడికి ద్రోణుడికి దండం పెట్టి వస్తే గానీ ఏ పని ఆ సంగతి అర్జునుడికి తెలుసు ఆయన దండం పెట్టి రాథంలో వెళ్లి దండం పెట్టడు నడిచి వెళ్లి దండం పెట్టి వస్తుంది సో దట్ ఈస్ హౌ హీ ఈ ఆల్ దిస్ ఈజ్ నోన్ టు అర్జున అంత ముందు డిస్కస్ చేసుకున్న పాయింట్ ఏడాది కాబట్టి హీ నోస్ అనదర్ వన్ అవర్ ఈ ధర్మరాజు గారు అది రథం దిగాలి అదంతా ఈ నోమాన్స్ ల్యాండ్ అంతా క్రాస్ చేయాలి అవతల సైన్యంలో దూరి దారిస్తారు వాళ్ళు ధర్మరాజు గారు వస్తున్నారంటే దారిస్తారు ఇప్పుడు భీష్ముడు ఎక్కడున్నాడో గమనించి ఆయన దగ్గరికి వీళ్ళు దండం పెట్టి మళ్ళీ ఇంకో మూలం కాదు ద్రౌండ్ అలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్లి దండం పెట్టి ఈ దండాలన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి రథంలో కూర్చుని అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అంతవరకు టైం ఉంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఎప్పుడు చెప్పాడు అని ఒక శంక రావచ్చు అలాంటి శంకకి అవకాశం లేదు కొంత ఒక ఆయన ఏమన్నారంటే దశరథుడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు దుఃఖిస్తాడు దుఃఖాన్ని కవి పద్యాలలో శీష పద్యాలలో రాశాడు సో ఒక ఆయన విమర్శ ఏమిటంటే దశరథుడు శీష పద్యం రూపంగా దుఃఖించాడా అని విమర్శ అలా ఎందుకు దుఃఖిస్తాడు ఎవరెవరో దుఃఖిస్తే శేష పద్యంలో దుఃఖిస్తారా మామూలుగా గద్యంలోనే దుఃఖిస్తారు గానే మీటర్ అది చూసుకునే పద్యంలో దుఃఖిస్తారు కవి అలా రాశాడు అలాగే గీతని అర్జునుడు మన పౌరాణిక సినిమాల్లో లాగా అంతవరకు మామూలుగానే ఉన్నవాడు సడన్ గా బిగిసిపోయే పద్యం పాడేస్తాడు సో అలాగుంటుందండి అలా అది ఉరికే అలా ఉండొచ్చు ఐమ్ నాట్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్ దట్ మేట్ ఇట్ బి సో పద్య నాటకాలనే తెలుగులో ఫేమస్ దట్ ఇట్ బి బట్ అక్కడ యథార్థమైన స్థితి అలా ఉండదు యథార్థంగా ఎలా ఉంటుందంటే బోలీ అంటారు చూడండి మాట్లాడుకున్నట్లే ఉంటుంది సో అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడతాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానం చెప్తాడు ఇదంతా కూడా వ్యాసమహర్షి శ్లోకరూపంగా కూరుస్తాడు అంతేగాని ఘటసాహు గారు పద్యం చెప్పినట్టుగా అశోచ్యారన్ అశోచస్తో అంటూ పద్యంలో ఒక పద్ధతిలో చెప్తారే అలాగే చెప్తారో అలా చెప్పడం అలా ఉపదేశం చేయడం ప్రారంభిస్తే అప్పటికి తెలియనది అసలు ముందు అన్వయం చేస్తున్నప్పటికీ అర్జునుడికి మర్చిపోతుంది ఈ శ్లోకాన్వయం ఈ పదం అక్కడికి అలా ఉండదు కదా మామూలుగానే హే అర్జున ఏమిటా అలా దుఃఖిస్తావేమిటి దుఃఖించడానికి సందర్భం ఏం లేదు పండితులు మాట్లాడి మాటలు మాట్లాడి పెద్ద పెద్ద ప్రభుత్వం మళ్ళీ అట్ సేమ్ టైం కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నావు కళ్ళ మూర్ఖుళ్ళ ఉన్నావే అలా మాట్లాడతాడు దాన్ని వ్యాస మహర్షి శ్లోకరూపంగా కూర్చుతాడు గ్రథితాం వ్యాసేన గ్రథితాం ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రార్థన పురాణముని మధ్య మహాభారతం సో గ్రథనము అంటే కూర్పు వ్యాస మహర్షి కూర్పు వ్యాసుడు అలాగ పెట్టచ్చు టైటిల్స్ లో కూర్పు వ్యాసుడు అని పెట్టచ్చు గ్రత కూర్చుట సో సో ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే సడన్లీ హీ ఫర్ గాట్ దట్ యాజ్ దో యాజ్ డో హీ ఫర్ గాట్ ఆచాలను సంబోధించి కూడా మధ్యమ పురుష యకవచనం లోట్ స్థాపలా అనకూడదు ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల మాస్టర్ సీట్లో కూర్చునే ఆ పోని అనుకో ఆ ఇంక వెళ్దామండి అనాలి కానీ అర్జునుడు అలా అంటే తర్వాత ఇంకా ఏమంటున్నాడో తెలుసిన మేరథం నారథమును ఇది నారథమా భగవాను రథమా ఇది నారథం అంటే ఈ రథాన్ని పంచభూతాలతో మనం నిర్మాణం చేసాం మనల్ని నిర్మాణం చేసేవాళ్ళు అండి అది మనకి భగవంతుడు నిర్మాణం చేసి ఇచ్చాడు రేవో అడుకోరా అని ఇచ్చాడు దాంతో జీవనయాత్రని చేసేస్తున్నావు దేవుడిచ్చిన రథం రథంగానే నా రథం కాదు ఇది ఇదే మమకారము అంటారు సో మే రథం అనదర్ మిస్టేక్ నాట్ ేదే శ్రీకృష్ణ రథాన్ని హిమాయ డ్రైవ్ చేస్తున్నావు రథాన్ని ఆ నొమాన్స్ ల్యాండింగ్ తీసుకెళ్లేవనుకో మనం ఇద్దరం కలిసి వస్తారంత పరిశీలనగా చూడడానికి అవకాశం ఉంటుందేమో అని అలా సజెస్టివ్ గా మాట్లాడాలి కాని డైరెక్ట్ గా హే అచ్యుతం స్థాపించుము మధ్య పురుషవచనం ఏకవచనం సంబోధనం చేసేసి నీవు నా రథాన్ని డ్రైవర్ కి చెప్పినట్టుగా చెప్తున్నాడు రెండు సేనల మధ్యలో నిలబెట్టు సరే శ్రీకృష్ణుడి ఏముంది ఎస్ దాంట్లో ఆయనకేం అభ్యంతరం లేదు సో అక్కడ ఇంకా కొంత సింబాలిజం అది ఉంది కమ్ బ్యాక్ టు దాట్ నేను కొంచెం సేపు భాష్యం చెప్తాను ఎందుకంటే భాష్యం అలాగే వెనక్కిబడిపోయింది ఇది భాష్యపాతం ఆ సంగతి మీకు మర్చిపోకూడదు కొంత భాష్యం ఇంట్రొడ్యూస్ చేయగలపడు సో ఇంతకు ముందు మొదటి వాక్యం చెప్పినట్టు మొదటి రెండు వాక్యాలు అయ్యాయి తహ అన్యాంచ సనక సనందనాదీని ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞానవైరాగ్య లక్షణం గ్రాహయామాస సో ధర్మము ద్విధము మనకి ఆ సంగతి అర్థమైపోయింది ధర్మము ద్విధము ఒక ధర్మము ప్రవృత్తి రూపమైనది రెండవ ధర్మము నివృత్తి రూపమైనది అంటే స్ట్రాటజికల్ గా మీరు స్టెప్ ముందుకు వేస్తే అది స్ట్రాటజిక్ మూవే ఇంకొక స్ట్రాటజిక్ మూవ్ ఏమిటి విత్డ్రా అయితే కూడా స్ట్రాటజిక్ మూవే సందర్భాన్ని బట్టి సో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 ఒక సమయం ఒక సందర్భాన్ని వర్ణించి ఈ పాయింట్ దగ్గర యూ కెన్ డ్రాప్ అయితే డ్రాప్ చేయాలంటే ఆఫెక్ట్ ఉండకూడదు మనం యొక్క స్వభావం అలా ఉంటుంది మనం ఎలాంటి వాళ్ళు ఉంటే ఒకడు బరువు మోస్తున్నాడు అయ్యా ఈ బరువు ఎక్కువైపోయింది నేను మొయలేకపోతున్నాను బరువు చాలా బరువుగా ఉంది దుఃఖంగా ఉంది మొయలేకపోతున్నాను అంటాడు ఓకే మొయ్యకు డ్రాప్ అయితే అలాగా డ్రాప్ చేస్తామండి డ్రాప్ చేయడం కష్టం కదా అంటే డ్రాప్ చేయడం కష్టం ఏంటండి మోయడం కష్టంగాని డ్రాప్ చేయడం కష్టం ఏంటండి మీనింగ్లెస్ కానీ చిత్ర ఏంటంటే ఆసక్తి అలాంటిది ఆసక్తి అంటే దాని మీద లోభము తృష్ణ ద్రీడ్ పెరాస అలాంటిది అది ఏం చేస్తుందంటే తేలికైన దాన్ని కఠినంగాను కఠినమైన దాన్ని తేలికాను చూపిస్తుంది బరువు మోస్తూ అది బరువు అయ్యి దానివల్ల మీకు దుఃఖం కలుగుతూ అందులో అది మోసీది వ్యర్థమైన బరువైన అనే విషయాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందేమిటి తక్కువ డ్రాప్ చేయడం మానేయడమే డ్రాప్ ఇట్ ఓవర్ సోనో నేను గత పాతికాల నుంచి మోస్తున్నాను మీకేమని చెప్తారో ఒక్కసారిగా ఎలా డ్రాప్ చేస్తామంటే ఓకే క్యారీగా సో ది డ్రాపింగ్ కాల్ నివృత్తి క్యారీ కాల్ ప్రవృత్తి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 ఎవడైనా ఒకళ్ళు ఆచరిస్తూ ఉంటే ఆరకంగా ఆదర్శంగా ఉంటుంది కానీ కేవలం పుస్తకాల్లో ఉంటే ధర్మం అవుతుంది ధర్మాన్ని ఆచరించాలి ఆచార సంహిత అని అంటారు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందనుకోండి రాసేసి పెట్టుకుంటే అది అందరూ అన్ని పార్టీల వాళ్ళు దాన్ని పాటించాలి పాటిస్తేనే దానికి విలువ సరే కనుక ఈ రెండు రకముల ధర్మమును పరమేశ్వరుడు సమాజంలోకి తీసుకురావాలి అంటే పుస్తకం రాసేసి ఇచ్చేస్తే కుదరం ఆ ధర్మాన్ని పాటించే వ్యక్తులను క్రియేట్ చేయాలి అప్పుడే ఆ ధర్మం సమాజంలో ముందుకు వెళ్తుంది అందుకోసం భగవంతుడు ఏం చేశాడు సృష్టిలో భాగంగా ఇది ఒక మీకు సృష్టి క్రియ అంత వివరంగా చెప్పాను కదా సో ప్రవృత్తి ధర్మం కోసమని కొంతమందిని క్రియేట్ చేశాడు మరీచి మొదలైన ప్రజాపతులను వాళ్ళు వివాహం చేసుకుని గృహస్థులుగా ఉంటాం ఆ ప్రవృతి ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తారు ఇంకా సనక సనందనాథులు వాళ్ళ ఆజన్మ బ్రహ్మచారులు బ్రహ్మచారుగానే ఉండిపోతారు వాళ్ళు శమధమాది ధర్మం అంటే నివృత్తి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు సో లోకంలో స్పష్టంగా తెలుస్తూ వీళ్ళు ప్రవృత్తి ధర్మపరాయములు వీళ్ళు నివృత్తి ధర్మము వాళ్ళు అని స్పష్టంగా తెలుస్తూ క్లియర్ విషయం భగవద్గీతకి క్లారిటీ డిస్క్రిమినేషన్ అండ్ క్లారిటీ దే ఆర్ ది లైఫ్ ఆఫ్ గీత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 రెండు విధములుగానున్నది ఒకటి ప్రవృత్తి లక్షణ రెండవది నివృత్తి లక్షణ ఈ లక్షణ అనే పదానికి అర్థమేమిటంటే రూపము రూపము అని అర్థం ప్రవృత్తి లక్షణ అంటే ప్రవృత్తి రూపముగా ఉంటుంది ఆ ధర్మం యొక్క రూపం ఏదో దానికొక రూపం ఉండాలి కదండి దానికి తీరుతెన్నులు ఉండాలి కదా ఏమిటి ఆ తీరుతెన్నులు అంటే ప్రవృత్తి యాక్టివిటీ అదే దాని ఆ ధర్మం యొక్క రూపం ఇంకో ధర్మం యొక్క రూపం ఏమిటి నివృత్తి విత్ రెండు రకాల కాబట్టి యాక్టివిటీ ధర్మమే విత్డ్రాయల్ కూడా ధర్మమే సందర్భాన్ని బట్టి తర్వాత జగత స్థితి కారణం ప్రాణినా సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయసహేతు బ్రాహ్మణా వర్ణి ఆశ్రమి శ్రేయోర్థి అనుష్ఠీయ ఈ ధర్మము దాని యొక్క విశిష్టతేమిటంటే జగత స్థితి కారణం ధర్మము అనే పదాన్ని జాగ్రత్తగా ఈ శ్లోకం ఈ వాక్యంలో ధర్మానికి చక్కటి నిర్వచనం ఇచ్చారు ధరతీతి ధర్మ నిలబెట్టున్నది ధరతి అంటే నిలబెట్టు నిలబెట్టుతున్నది కనుక ధర అని పేరు భూమికి భూమికి ధర పేరు ఎందుకని నిలబెడుతుంది సకల ప్రాణులని నిలబెడుతుంది కనుక ధర అని పేరు ఎవరు నీళ్లని ధర అనరు ఎందుకండరు మీరు నీళ్లలో నిలబడాలని వెళ్ళి నిలబెడుతుంది అది అంచేత నేలని ధర అనరు వాయువుని ధర అనరు నేలని ధరా అంటారు ధరతీతి ధర్మ నిలబెట్టేది తేనెని నిలబెడుతుంది జగత స్థితి కారణం ఇది చాలా యూనివర్సల్ విషం సకల ప్రాణుల యొక్క క్షేమానికి సంబంధించినటువంటి దృష్టి యూనివర్సల్ విషం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 అవి పలెట్టుకుని ధర్మమో అధర్మమో అని తెలుసుకుని అధర్మాన్ని పక్కన పెట్టి దర్శించాలి అనేటువంటి పరిస్థితి పశువులకి లేదు కేవలం మనుష్యులకే ఉన్నది కాబట్టి ధర్మోపన్యాసం మనుష్యులకే అవసరం ఎందుకంటే మనిషికి కర్తుమకర్తుమన్యథాకర్తు అస్వాతంత్ర్యం ఉన్నది ఒక పని చేయటానికి కానీ లేదా చేయకపోవటానికి కానీ లేకపోతే మరోలా చేయటానికి కానీ మనిషికే ఉంది పశువుకి లేదు ఇప్పుడు కుక్కండి మొరగడానికి కానీ మరోలా చేయడానికి కానీ చాయిస్ దానికి లేదు మొరగాలనిపిస్తే మురిగేసుకుంటుంట అది నేను ఇప్పుడు మురిగినందు వల్ల తెల్లవారుజాము ఇలా మొరిగినట్లు అందరికీ నిద్ర భంగం కలుగుతుందేమో ఈ రకమైన ఆలోచనలు అవేమీ చేయలేదు ఇలా మొరిగినట్లయితే అది అది బిహేవియర్ కి పద్ధతి ఇక్కడ పద్దతిగా ఉండదు అందరి ముందు ఇలా మొరగడం అని ఇలాంటివి ఏమీ అనుకోదు అది మొరగాలను మొరుగేస్తుంది ఇట్ హ్యాస్ నో చాయిస్ వేరే మనిషి ఉన్నాడు అనుకోండి రాత్రి పన్నెండు గంటల వేళ మనం బేడ బేడ మేడంతో ఊరేగింపు తీస్తే బస్తిలో వాళ్ళందరి చెడిపోతుంది అని వాళ్ళకి తెలుసుండి ఊరేగింపు తీస్తాడా చాయిన్స్ దాట్ బట్ హీ డాట్ సో కాబట్టి ధర్మము అనేది కేవలం మనుష్యులకే అయితే అందరు మనుష్యులు ఒకే పనిని చేసుకుంటూ కూర్చుంటే సమాజము నిలబడుతుందండి సమాజము ముందుకి సాగాలి సమాజంలో అనేక పనులు జరగాలి అనేక పనులు జరిగితేనే సమాజం సాగుతుంది ఇల్లే ఉందనుకోండి ఇల్లు ఇల్లు చక్కగా ఉండాలి డబ్బు సంపాదించేవాడు ఉండాలి అందరూ డబ్బే సంపాదించారనుకోండి అప్పుడు భోజనానికి హోటల్ వెళ్ళి భోజనం చేయాలి కాబట్టి అందరూ డబ్బే సంపాదించి అందరు అయితే అందరూ పుస్తకాలే చదువుకుని అందరూ పుస్తకాలే చదువుకుంటే పస్తులు ఉండాలి కాబట్టి కొంతమంది పుస్తకాలు చదువుకోవాలి కొంతమంది డబ్బు సంపాదించాలి కొంతమంది ఇంటి యొక్క రక్షణ వ్యవహారం చూడాలి కొంతమంది ఇంట్లో పని కూడా చూసుకోవాలి ఇంతే నాలుగు ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులు ఉండడం సహజం కదా సమా పూర్వంలా ఉండేవారు ఒకతను యూనివర్సిటీలో లెక్చరర్ గా ఉన్నాడు ఇంకో ఆర్మీలో కలర్నల్ ఉన్నాడు మూడవతనం బట్టల వ్యాపారం చేస్తున్నాడు నాలుగవతను ఫ్యాక్టరీలో హెచ్ఏఎల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు ఇటువంటి సమావేశం ఇప్పుడు నేను చెప్పిన సమావేశం అంత ఇమాజినరీగా ప్రాక్టికల్ గా లేదు ఇది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 సమాజ జీవనం ఆరంభం అయిన తర్వాత ఆ సమాజాన్ని పరిశీలించి ఓహో ఈ నాలుగున్నాయి అని సమాజ శాస్త్రంలో విభాగం చేస్తారు దాన్ని అలాగా సమాజ శాస్త్రము దాన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ దాని గురించి మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరంగా ఈ విధంగా ఒక వాతావరణం నిర్మాణమైనది కానీ కాబట్టి యూ నో ది టేక్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్ జస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ ్రాహ్మణాది వర్ణై బ్రాహ్మణాది వర్ణై సో నాలుగు రకముల వ్యవహారాలు సమాజంలో ఉండాలి ఉంటేనే ఆ సమాజం ముందుకు వెళ్తుంది అందుకే ఇంటలెక్చువల్స్ ఉండాలి తర్వాత బిజినెస్ పీపుల్ ఉండాలి ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి తర్వాత కర్మకారులు కూడా కార్మికులు కూడా మనకు ఉండాలి నాలుగు రకాలు ఉండాలి నాలుగు రకాలు లేకపోతే సమాజము ఎందుకు కొరగాకుండా పోతుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి ఒకప్పుడు తాలిబాన్లో అక్కడ అక్కడ రెండే ఉండేది ఒకటి ఖురాన్ చదువుకోవడం ఒక పని లేదా ఖురాన్ చదువుకోని సందర్భంలో తుపాకీ పట్టుకుని ఎవరినో తలుస్తూ ఉండడం ఈ రెండే పనులు అందరూ ఈ రెండే పనులు చేస్తారు అది బద్దత అది సమాజం కొలాబ్స్ అయిపోతే కొలాబ్స్ అయిపోదు కంప్యూటర్ ఎవరు నేర్చుకుంటాడు వాడు చదువుతూ ఉంటే మద్రాసులో ఖొరాన్ చదువుతాడు లేకపోతే తుపాకీ పట్టుకుని జిహాదీ చేస్తాడు కంప్యూటర్ నేర్చుకుని కూడా ఎవడో ఉండడు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 సో ఎవళ్ల కర్తవ్యాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్లినట్లయితే ఆ సమాజము చక్కగా ధార్మికమైన ధర్మబద్దమైన సమాజంగా ఉంటుంది ధర్మబద్దమైన సమాజంలో మనం నిరసించినప్పుడు అందరికీ కన్వీనియంట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ చెత్త రోడ్డు మీద పారేయడం అన్నది లెటరింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం సో మున్సిపాలిటీ వాళ్ళు ఏదో చెత్త తీసి కలెక్ట్ చేసేటువంటి సిస్టమ్ ఏదో పెట్టారు ఆ సిస్టమ్ అందరూ కాలనీలో వాళ్ళందరూ పాటించారనుకోండి అప్పుడు కాలనీ ఎలా ఉంటుంది క్లీన్ గా స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడు దానివల్ల ఎవళ్లకి ప్రయోజనం కాలనీలో వాళ్ళందరికీ లాభం సపోజ్ కాలనీలో ఎవళ్ళు ఆ హైజీన్ పాటించకుండా ఎక్కడ అవతల పారేసి ఎక్కడ అక్కడ పారేశారు అప్పుడు కాలనీ ఎలా ఉంటుంది అసహయ్యంగా ఏ హీయంగా ఉంటుంది దానివల్ల నష్టపోయేది ఎవరు అందరూ నష్టపోతారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ అందరూ తమ తమ పనులను తాము చేసుకుంటూ ఉంటే దానివల్ల అందరికీ క్షేమం కానీ దురదృష్టవశాత్తు తమ తమ పనులు తాము చేసిన వాళ్ళు పది శాతం కూడా లేకపోతే దానివల్ల ఎవళ్లకీ ఉపకారం కాదు అందరికీ కష్టం కాబట్టి రోడ్డు మీద నడిపేపుడు అందరూ రూల్స్ పాటించి లేన్ డిసిప్లిన్ పాటిస్తే అందరి ట్రాఫిక్ కు స్మూత్ గా వెళ్ళిపోతుంది ఎవరు రూల్ పాటించకపోతే ట్రాఫిక్ అది స్నేరెస్ వచ్చేస్తాయి ట్రాఫిక్ కంజెషన్ వచ్చేసి అందరూ కష్టపడతారు ఇది మనం గుణపాఠం నేర్చుకోవాలి సమాజంలో ఈ ఈ విజ్ఞానం మన ధర్మాన్ని మనం పాటించటం ద్వారా మల్లాంటి పోటీగాళ్ల యొక్క సంఖ్య ఎక్కువ ఉంటే అందరికీ క్షేమము అంచేతనే దానికి ధర్మము అని పేరు వచ్చింది ధరతీతి ధర్మ సమాజ జీవనాన్ని సుఖశాంతులతో నింపేది గనుక ధర్మము తర్వాత ఇంకపోతే సమాజం సుఖశాంతులతో ఉంటే లాభం ఏమిటి అంటే నామ సమాజం అంటూ ఏముందండి మీరు నేను కలిస్తేనే సమాజం సమాజం సుఖంగా ఉందంటే అర్థమేమిటి మీరు సుఖంగా ఉన్నారు నేను సుఖంగా ఉన్నాను అప్పుడే సమాజం అవుతుంది సో వ్యక్తి యొక్క సుఖము దాంట్లో ఇమిడి ఉన్నది ఏమిటి వ్యక్తి యొక్క సుఖమేమిటి రెండు రకాల సుఖం అభ్యుదయ నిశ్రేయస హేతు మంచి పదాలు అభ్యుదయము నిశ్రేయసము వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్ ఆఫ్ ధర్మ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతను నేను జీవితంలో కొంత ధనాన్ని సంపాదించి కొన్ని భోగాలను అనుభవించాలని అనుకుంటున్నాను లీగల్ గా ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించి భోగాలను నేను అనుభవించాలి దీన్ని అభ్యుదయము అని అంటారు తప్పే ఉందండి ఫెయిల్ ఇనఫ్ కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ మ్యాన్ ఉంటాడు నేను మంచి ఉద్యోగం సంపాదించి డిగ్రీని తెచ్చుకున్నాను మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి అందమైన అమ్మాయిని వివాహం చేసుకుని నేను సుఖశాంతంతో కాపురం చేసుకుంటాను ఐ విల్ లివ్ మై ఐ విల్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ అని అనుకుంటాడు విచ్ ఇస్ ఫెయిన్ ఆఫ్ అది ధర్మది దాంతో తప్పేం ఆ ధర్మానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అభి ఉదయ ఇంద్రియాణి అభి ఉదేతి ఇంద్రియములకు అభిముఖంగా అది ఉదయిస్తుంది గనక అభ్యుదయము ఇప్పుడు మీరు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 డిఫరెండ్స్ కాబట్టి ఇది అభ్యుదయమే అది అభ్యుదయమే అంచేతనే స్వర్గము ఇక్కడ మన లైఫ్ స్టైల్ ని తగ్గట్టుగానే స్వర్గం ఉంటుంది ఇక్కడ ఇక్కడ డాన్సు డ్రామా ఇవన్నీ ఉంటే స్వర్గంలో కూడా ఉంటాయి కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి సో ఇహలోక భోగములు పరలోక భోగములు రెండు కూడా అభ్యుదయమే ఇలా మనం స్పష్టంగా తెలుసుకోవాలి లేకపోతే ఏమనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు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 అంటే దాంట్లో ఇండర్ గ్రోత్ ఏముంది నీకు డాన్సు డ్రామా పార్టీ కావాలనుకుంటే ఇక్కడ పార్టీ కావాలని ఒకడనుకుంటే పైకి వెళ్ళాక పార్టీ కావాలని ఇంకోడు అనుకున్నారు ఇద్దరు పార్టీ పరాయణులు లేదని బేసికల్లీ దే ఆర్ ఓన్లీ దట్ మచ్ యూఆర్ యువర్ ఫెయిల్ ఇన్ఫ్ యూ కెన్ హ్యావ్ ఇట్ బట్ వితౌట్ వైలేటింగ్ ధర్మ అది నీకు ధర్మాన్ని వైలేట్ చేస్తే ధర్మాన్ని ఉల్లంఘించారనుకోండి ధర్మబద్దంగా ధనాన్ని సంపాదించారనుకోండి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 ఇక్కడ అభ్యుదయాన్ని పరలోకంలో కూడా అభ్యుదయాన్ని సంపాదించి పెట్టేది ధర్మము ఇంకా నిశ్రేయస నిశ్రేయసము అంటే ఇంతకంటే గొప్పది మరి లేదు దాని పేరు నిశ్రేయసము నిర్గతం శ్రేయస్ తత్ నిశ్రేయసం దేనికంటే గొప్ప హితకరమైనది మరి ఒకటి లేదో దాని పేరు నిస్క్రియ చేస్తారు ఇప్పుడు మీరు ఏదైనా ఒక భోగ వస్తువుని మీరు మార్కెట్ లో కొనాలనుకుంటే వాడు ఏమని ఇస్తాడో ఆర్డినరీ డీలక్స్ సూపర్ డీలక్స్ అనిస్తాడు మీరు ఏమిటి కొనుక్కోవాలనుకుంటారు ఐస్ క్రీమ్ ఉందండి ఐస్ క్రీమ్ కావాలా అడిగారు అనుకోండి ఆర్డినరీ కావాలా సూపర్ డీలక్స్ కావాలా అని అడిగాడు అనుకోండి మీరేం తీసుకుంటారు సూపర్ డైవెట్స్ తీసుకోవాలి ఆర్థిక తీసుకుంటే కడుపులో పోటు వస్తుంది అది సరిగ్గా ఉండదు అసలు ఐస్ క్రీమ్ జోలుకే వెళ్ళద్దు యూ అవాయిడ్ ఇట్ ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి సంవత్సరానికి ఒకసారి వాట్ ఈస్ దీ కెన్ ఎంజాయ్ ఇట్ అంటే ఓకే హ్యావ్ సూపర్ డైవెట్స్ తెలియలే దిస్ ఈజ్ మై ఫిలాసఫీ మై ఫిలాసఫీ అంటే మీ ఫిలాసఫీ కూడా లేదే దాని జోలుకి పోవద్దు వెళ్తే మటుకు క్వాలిటీ అయిందే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 మీ హృదయంలోంచే వస్తుంది ఇప్పుడు మీరు గమనించండి ఒక మనిషి వచ్చాడు యూ ఫీల్ అన్కంఫర్టబుల్ అతని ప్రెసెన్స్ లో యూ డోంట్ ఫీల్ గుడ్ ఎట్లు అతను వెళ్ళిపోయాడు ఇంకొకటి వచ్చాడు యూఆర్ వెరీ హ్యాపీ టు మీట్ హ్యూమ్ రైట్ ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు దట్ డిస్కంఫర్ట్ అది ఎక్కడుంది లోపలనే ఉందా లేకపోతే బయట ఉందా మీ ఇద్దరికి మధ్యలో అలాగా వినో ఒక వెళ్లాడుతుంది ఒక వేలోనే ఉంది కదా డిస్కంఫర్ట్ అతను వెళ్ళిపోయాడు ఆ డిస్కంఫర్ట్ పోయింది ఈరోపలో మీ ఫ్రెండ్ మీరు ప్రేమించే వ్యక్తి వచ్చారు మీరు చాలా సంతోషపడిపోయారు ప్లీజ్ ప్లీజ్ అయ్యారు ఆ ప్లెషర్ ఆ సంతోషం అదే ఎక్కడుంది బయట నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది పోలండి బయట నుంచి వచ్చిందని మీరు అనుకున్నా బట్ బేసికల్ గా సుఖ దుఃఖానుభవం ఎక్కడ కలుగుతుంది హృదయంలోనే కలుగుతుంది సపోజ్ యు నో ది మెకానిజం టు మేనిపులేట్ ద విత్ ఇన్ ఏదో మెకానిజం ఏంటో తెలుసిన ఈ ఫస్ట్ వాడు వచ్చాడే వాడు వచ్చి వెళ్లినా వాడు ఉన్నప్పుడు కూడా నేను ఐ మేనేజ్ నాట్ టు బి డిస్కంఫర్టబుల్ నాట్ టు బి అన్కంఫర్టబుల్ వాడి వాడు తలపోటు మనిషే దాంతో సందేహమే లేదు అయినా కూడా అతను ఉన్నప్పుడు కూడా నేను ఐ హ్యావ్ డెవలప్డ్ ఎ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ సో దాట్ ఐ కెన్ రిమైన్ కంఫర్టబుల్ ఇప్పుడు మీకు అతను డిస్కంఫర్ట్ క్రియేట్ చేయగలడా క్రియేట్ కాబట్టి కిటుక ఎక్కడ ఉందంటారు బయట ఉందా మీ హృదయంలో ఉందా మీ హృదయంలో ఉన్నది దీన్ని కిటుకు అంటారు ఆ కీలకం హృదయంలో ఉంటుంది సో ఆ కేలా కీలకాన్ని పట్టుకోవాలి కాబట్టి మీరు లోకల్ క్లబ్కు వెళ్లి పార్టీ చేసుకున్నా కలిగే ఆ ఎంజాయ్ ఆ జాయ్ ఉందే అది హృదయంలోనే ఉంటుంది స్వర్గానికి వెళ్లి అక్కడేదైనా పార్టీ అది జరిగినప్పుడు వచ్చి జాయి కూడా హృదయంలోనే ఉంటుంది సపోజ్ సపోజ్ దేర్ ఈస్ ఎర్ వే ఏమిటా వే ఏమిటో తెలిసిన హృదయంలో అనంతమైన ఆనందము గలదు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 అప్పుడు పొద్దున్నే బింది పట్టుకుని ఎక్కడికి వెళ్లాలి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని నీళ్లు తెచ్చుకోవాలి ఈ లోపల ఇంకొక ఆయన వచ్చి అరే బోరు ఉందండి మీ ఇంట్లో అడుగునా మీకు స్ప్రింగ్ వాటర్ స్ప్రింగ్ ఉంది ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్తే మీకు బోరు సరిగ్గా మీకు తెలియలేదు నేను చూపిస్తాను రండి అని ఆయన బోరు వేయించాడు అనుకోండి అప్పుడు ఆ స్ప్రింగ్ తగిలిందనుకోండి ఇప్పుడు పొద్దున్నే మీరు బింది పట్టుకుని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అదేమిటండి మరి బింది పట్టుకుని వెళ్ళకపోతే నీళ్లు తెచ్చుకోపోతే దాహనం వేస్తే అయ్యో మా ఇంట్లోనే ఉన్నాయండి నీళ్లు ప్రపంచానికి అంతకీ ఇవ్వదగిన నీళ్లు మా ఇంట్లోనే ఉన్నాయి అది పరిస్థితి సరిగ్గా ఆ ఆత్మానందము ఉంటారు మీరు ఆత్మానందమును ట్యాప్ చేయగలిగితే గ్రౌండ్ వాటర్ ని ట్యాప్ చేసినట్టుగా ట్యాప్ చేయగలిగితే మీరు లోకల్ క్లబ్కి వెళ్లక్కర్లేదు సెలస్టియల్ క్లబ్ కూడా వెళ్ళక్కర్లేదు సెలస్టియల్ క్లబ్ అంటే స్వర్గం అక్కడ ఇంద్రుడనే ఆయన దానికి మేనేజరు అక్కడ మన బాలీవుడ్ వాళ్ళు ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉర్వశీ రంభాయిత్యాధులు ఉంటారు అది సెలస్ట్రియల్ క్లబ్ ఇది లోకల్ క్లబ్ ఈ క్లబ్ ఒక్కర్లేదు ఆ క్లబ్ ఒక్కర్లేదు ఎందుకంటే మాకు హృదయ హృదయంలో ఆత్మరూపంగా మేము అనంత ఆనంద స్వరూపుడైన ఈశ్వరుణ్ణి పొంది ఉన్నాము ఇప్పుడు ఈ క్లబ్కి వెళ్ళక్కర్లేదు ఆ క్లబ్ కి వెళ్ళక్కర్లేదు ప్రవృత్తి అంతా ఇలా కూర్చోవడమే సుఖంగా నివృత్తి లక్షణం ఇది నివృత్తి లక్షణ ధర్మం దీనికి నిశ్రేయసము అని పేరు ఇప్పుడు మీరు బిందు పెట్టుకుని నేలకు వెళ్లారనుకోండి ఇక్కడికి వెళ్తే ఒక బిందే వస్తుంది అక్కడికి వెళ్తే రెండు బిందులు దీనికంటే అది ఎక్కువ ఇక్కడ తీరో నిలబడాలి అక్కడ తేలికే వస్తుంది అని ఇలా కంపేరి కాంట్రాస్ట్ మీరు స్ప్రింగ్ మీకే దొరికింది అనుకోండి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 శబ్దం అంటే కర్మను బోధించే వేదానికి శబ్దం అని పేరు ఆ కర్మకాండ నుండి వేదమంతి దాని నుంచి రిటైర్ అయిపోతారు ఇంకోటి అవసరం అయితే చేసుకుంటాడు వీఆర్ డన్ రిటైర్ దీని పేరు నిశ్రేయసము దీనికే మోక్షము అని పేరు ఇది ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది స్వర్గానందము స్వర్గానికి వదిలే కాలారు కదా క్లబ్బానందము క్లబ్బులంతే కదా ఆత్మానందము మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా మీకు లభిస్తుంది ఇది దీనికంటే గొప్పది మరొకటి లేదు ఇది నిశ్రేయసము ఇది అభ్యుదయము ఇది నిశ్రేయసము ఈ రెండు ధర్మాలు ఇప్పుడు ఏ కులం వాడికే ధర్మము అనే మాట అయిన లేదు ఏ కులం వాడైనా ఆచరించవచ్చు పొందవచ్చు లేదా నిశ్రేయసమును పొందవచ్చు యా ఆశ్రమం వాడు ఏది పొందుతాడు అది కూడా లేదు ఏ ఆశ్రమం వాడైనా అభ్యుదయాన్ని ఆశ్రయించవచ్చు నిశ్రేయస్సును కూడా నిశ్రేయస్మును కూడా ఆశ్రయించవచ్చు కాని సన్యాసాశ్రమంలో అభ్యుదయాన్ని అపేక్షించరాదు సన్యాసాశ్రమంలో అభ్యుదయానికి మార్గం లేదు అభ్యుదయం అంటే డబ్బు సంపాదించారు పుణ్యం సంపాదించారు రెండు ఉండాలి అభ్యుదయం అంటే లోకల్ గా ఆనందం పొందాలంటే డబ్బు సంపాదించాలి స్వర్గంలో ఆనందం పొందాలంటే పుణ్యం సంపాదించాలి పుణ్యం కూడా క్యాష్ లాంటిదే డబ్బే కదా లోకల్ డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి స్వర్గానికి వెళ్లే డబ్బు పుణ్యం సంపాదించాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలి కాబట్టి సన్యాసికి ఇది కుదరదు అది కుదరదు అదాని ఆశ్రమే యొక్క లక్షణం అది కాబట్టి ఒక్క సన్యాసాశ్రమం మినహాయం చేస్తే అభ్యుదయ సన్యాసాశ్రమం ఇట్ ఈ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ నిశ్రేయసం ది రెస్ట్ ఈస్ ఆర్ అభ్యుదయ నిశ్రేయసూ సిమిలర్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఉన్నవాళ్ళు కూడా దే కెన్ చూస్ అభ్యుదయ నిశ్రేయస దట్ ఈస్ ది సెంటెన్స్ అంతా క్లియర్ గా ఉందండి ఇప్పుడు చూడండి ఒక్కసారి ఆ సెంటెన్స్ ఉన్నాం జగత్ స్థితి కారణం చూడండి ఎలా చెప్తున్నారు జగత్తు యొక్క స్థితికి కారణము ఎవరో ఓ వర్గం వాళ్ల కోసం కాదు మొత్తం జగత్తు జగత్తులో సకల ప్రాణులు ఉంటాయి కేవలం మానవులే కాదు ప్రాణినాశ్రేయస హేతు అది సాక్షాత్ అంటున్నారు సాక్షాత్ అంటే అర్థమేంటి మీరు ధర్మం చేసుకుంటే ఆ అభ్యుదయము లేక ఈ మీకు డైరెక్ట్ గా లభిస్తుంది నో ఇంటర్మీడియట్ మళ్లీ ఇంటర్మీడియరీ దేవుడు వరం ఇచ్చినా పూజారి గారి వరం లేదనే దేరణం ఇంటర్మీడియరీస్ సాక్షాత్ ఎందుకంటే లోకల్లో మతాలు ఇంటర్మీడియరీని పెట్టుకుని నడిపిస్తాయి ఇంటర్మీడియట్ని తీసేయడానికి వీల్లేదు దిస్ ఈజ్ ది టెండెన్సీ ఆఫ్ మెనీ థియాలజీస్ వెస్టర్న్ థియాలజీస్ అలాగే ఉంటాయి యూ హావ్ టు వర్షిప్ ది గాడ్ త్రూ ది ఇంటర్మీడియరీ నువ్వు ఇంటర్మీడియరీని మారిస్తే త్వరలో ఎగిరిపోతాయి షియా సున్ని కమ్యూనిటీస్ మధ్య వచ్చేటువంటి మత కల్లోలవంతా కూడా ఇంటర్మీడియట్ దగ్గరే వచ్చింది హూ ఇస్ ది ఇంటర్మీడియట్ దగ్గర పెద్ద యుద్ధం ఇయర్ ఫార్ లోకల్లో ధర్మాలలో ఉంటాయి మన ఇండియన్ వెర్షన్స్ లో కూడా ఉన్నాయి బట్ దట్ ఈ నాట్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్ ధర్మ యూ డూ ధర్మ యూ గట్ అభ్యుదయ యూ గట్ నిశ్రేయస డైరెక్ట్ నో ఇంటర్మీడియట్ బిజినెస్ It is between you and the īśvara first, no intermediary. But then what is guru? Guru has his own role, but not intermediary. Sākṣāt abhidhaya niṣreya sahetu hu yassa dharmahāṁ drāhmaṇādhyer varnivhihi āśrami bhiṣca. So what is he? Varnam vādhena, he āśramam vādhena, he is eligible, but okha conditional. ఏమిటా కనీసము శ్రేయోర్థి మీరు శ్రేయస్సును కోరి హితమును కోరి అనుష్ఠించవలమ సో డైటింగ్ లాంటిది డైటింగ్ నేను డైటింగ్ చేయాలి అని మీరు చూస్ చేసుకుని అనుష్ఠించాలి